చాలా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంత వాడాడంటే దీనికి నాయనా ఇంతకుముందు నల్ల కలువ తీసుకుని ఇప్పుడు అట్లా కాదు ఇదిగో సుగంధ భరితమైనటువంటి ఆ పెద్ద నల్ల కలువని తీసుకుని రాంకర ఆచార్య వారి భాష్యం యోకే ఈ లోకంలో ఇటువంటివి ఉపయోగం ఉంది ఏంటంటే నీలం మహత్ సుగంధ్యుత్పలం అదేంటయ్యా ఉత్పలం కలువ నీలం ఒక అడ్జెక్టివ్ ఎందుకని తెలుసా ఇంకా చాలా ఉండే రక్తముత్పలం నీలముత్పలం రక్తముత్పలం నీలం ఉత్పలం నల్ల కలువ రక్తం ఉత్పలం ఎర్ర కలువ సో మెనీ కలువ్ అర్థవతుంది అందువల్ల నీలం వడాడు అయిపోయింది ఇంకా వేరుగా ఉన్నాయి అందువల్ల ఏమనాల్సి వచ్చిందంటే మహత్ నాయన ఆ నల్ల కలువ పువ్వులు తీసుకుంటారా పెద్దవి మహత్ అంతటి తాగలే అదిగో మంచి వాసన కలిగినవి ఉండే దాంట్లో హైబ్రిడ్ వాసన రావ ఒరిజినల్ తీసుకుంటారు శంకర ఎందుకో తెలుసా ఇది ఇప్పుడు చూడండి అక్కడ మూడు ఉన్నాయి కాన్షియస్ గా సత్యం జ్ఞానం అనంతం నీలం మహత్ సుగంధం ఉత్పలం ఈస్ దేర్ బ్రహ్మ అదే తమాషా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నీలం మహత్ సుగంధం ఉత్పలం బ్రహ్మ ఓకే కానీ తమాషా ఏంటంటే ఇది నల్లది పెద్దది సుగంధభరితంగా ఉంది సౌరభం వస్తూ ఉంది సువాసన కలిగినటువంటిది సువాసన కలిగినటువంటి పెద్ద నల్ల కలువ ఓకే కానీ తమాష ఏంటంటే అక్కడ ఎందుకండి ఇదంతా ఈ గొడవ ఏదో పెద్ద దెమ్మ కాబట్టి నాయన ఆ నల్ల కలువ తీసుకొని రాని కాని అన్నాడా వాడు తీసుకొని రావచ్చేమో కాని అది పెద్దది కాకపోవచ్చు సుగంధభరితం కాకపోవచ్చు పెద్దది నల్లగా ఉండి నల్ల కలువ పెద్దదిగా ఉండొచ్చు వాడు వచ్చాడు అనుకోండి వాసన లేని దేవచ్చు ఎందుకంటే అక్కడ వాసన కలిగినవి ఉన్నవి వాసన లేనివి ఉన్నాయి ఓకే కాబట్టి నీలం మహత్ ఉత్పలం తీసుకొని వచ్చాడు అనుకోండి లే ఈయనకు కావాల్సింది ఏంటంటే నీలం నీలం మహత్ సుగంధ ఉత్పలం లేదు కాబట్టి వాడు నల్ల కలువ పెద్ద నల్ల కలువని తీసుకొని వస్తే కాదు కాదే మంచి వాసన కలిగినటువంటి పెద్ద నల్ల కలువ సరేనని అట్లా అన్నాడు కదా అని వాసన కలిగినటువంటి పెద్ద కలువని తీసుకొని వచ్చాడు అది ఎర్ర కలువ అయి ఉంటుంది అనుకోండి ఇది ఇక్కడ ఈ మూడిట్లో కూడాను పెద్దది ఉండాలి నీళ్ళ నీళ్ళవరణతో ఉండాలి సుగంధభరితంగా ఉండాలి ఈ మూడు ఉండాలి काने का अब इधे अव अदाउं अव अंदव मूड अब्जक्ट वीलम महत्वत्म अस्या पटुरादा शंकर सजातीयभ और उ्रव्या इला मूड वा अर्दी ब्रह्म अद्दी क ఎందుకు వాడాల్సి వచ్చింది ఆ విధంగా అట్లా వాడడానికి అవకాశం లేదు ఎందువల్ల అసౌ ఏకహ ఆదిత్య అసౌ ఏకహ ఆదిత్య దర్ ఈస్ ఓన్లీ వన్ సన్ బెర్ ఈస్ వన్ బ్రిలియంట్ సన్ ఆహా ఇది ఉంది ఇది ఎఫర్జెంట్ సన్ నువ్వు చూసావు డార్క్ సన్ ఎక్కడన్నా చె కాబట్టి ఆ ఎంత చూడండి బ్రిలియంట్ సన్ అనవసరం అడ్జెక్టివ్ అనవసరం సూర్యుడికి ఎందుకని దెర్ ఇస్ ఓన్లీ వన్ సన్ బ్రియంట్ సన్ దేర్ ఇస్ అనదర్ సన్ ఆల్సో యూస్ లెస్ సన్ దట్ యూ నో ఐ నేను స్పెల్లింగ్ డిఫరెంట్ నేను ఎప్పుడు ఓ అన్న నేను యు అంటుంటా ఇప్పుడు అందువల్ల నాది నాది కాబట్టి ఏకహ అసౌ అదిత్య సూర్య కాబట్టి సూర్యుని చూచినప్పుడు ఒక్క సూర్యుడు ఉండేటప్పుడు ఆయనకేమన్నా నువ్వు ప్రకాశవంతమైనటువంటి సూర్యుడు అని వాడాల్సిన అవసరం లేదు మీనింగ్ చేదు వేపకాయ చేదు వేపకాయ బాగుండ తప్పు లేదు నథింగ్ రాంగ్ కాకపోతే భాష సరిగా తెలియదు అని చెప్ప అంతే భాషను ఎట్లా మాట్లాడాలి తెలియదు ఎందుకంటే చేదు వ్యాపకాయ చేదు అనేటువంటిది విశేషణం అది ఎక్కడ వాడాలి నువ్వంటే తీపి వేపకాయ కనుక ఉంటే చేదు వేపకాయ చెప్పాలి కాబట్టి వేపకాయ అన్నప్పుడే అది చేతుగా ఉంటది కానీ ఉండయి పదాలన్ని స్వీట్ షుగర్ కాంపౌండ్ వాల్ ఇటువంటి చాలా ఉండయి పదాలు వాడుతుంటాం అవి అర్థం అవుతుంటది కనుక ఓకే అదే మెంటల్ యాటిట్యూడ్ ఏం చేస్తానండి అతని మెంటల్ యాటిట్యూడ్ అది ఎదుటోడు కనుక అర్థమైతే మెంటల్ యాటిట్యూడ్ అంటే డెంటల్ యాటిట్యూడ్ ఉంది ఒకటి డెంటల్ ఎక్కడుంది అసలు మెంటల్ అసలు యాటిట్యూడ్ ఈజ్ మెంటల్ ఇవన్నీ కూడా అటిట్యూడ్స్ ఇవన్నీ నేను అందుకని చెప్తున్నాను దర్ ఇస్ ఓన్లీ యాటిట్యూడ్ హీస్ యాటిట్యూడ్ ఈస్ నాట్ రైట్ నాట్ గుడ్ ఎనఫ్ హీస్ నాట్ హీస్ నాట్ అడక్వేట్ ఓకే ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అరే ఇంటెక్చువల్ నాలెడ్జ్ నాలెడ్జ్ స్టేజ్ ఓన్లీ ఇన్ ది ఇంటెక్ట్ ఫర్ దూ నీడ్ నాట్ యూస్ అబ్జెక్టివ్ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అర్థం కంపౌండ్ వల్లాగా అట్లా స్వీట్ షుగర్ వేప చేతి వేపకాయ ఇవన్నీ కూడా ఊరికే వాడుతున్నాం ఈ పదాలు అర్థరహితంగా వాడుతున్నావు ఎవడు పట్టించుకోడు ఎవడేమో ఏమైనా మాట్లాడుకోవచ్చు నథింగ్ రాంగ్ కానీ శాస్త్రం దగ్గరకు వచ్చేటప్పటికి అసౌ ఏకహ ఆదిత్యకహ ఆదిత్య కాబట్టి సూర్యుడు విషయంలో ఇక్కడైతే నువ్వు నీలం మహత్ సుగంధ్యుత్పలం అని వాడచ్చేమో గాని సూర్యుడు విషయంలో మాత్రం ఏకహ అసౌ ఆదిత్య ఒక్కడే తధ బ్రహ్మ అతి పాయింట్ అసౌ ఏకహ ఆదిత్య తధ ఏకమేవ బ్రహ్మ కాబట్టి బ్రహ్మ అనేటువంటి పదం ఒక్కటే రెండవది లేని లేదు నా బ్రహ్మాంతరాణి బ్రహ్మము కన్నా వేరుగా ఇంకో పదం ఉండేందుకు అవకాశం లేదు కనుక అది ఒకటే కనుక లక్షణం అంటే ఏంటంటే ఇట్లా విశేషణాలు వాడడం కాదు లక్షణము అనేది ఏమిటంటే బగార్థం చేసుకోండి ఒకే జాతిలో అనేకం ఉండేటప్పుడు వాటిని ఒకదాని నుండి మరొకదాన్ని వేరు చేయడానికి ఉపయోగించేటువంటిది విశేషణం క్లియరా లక్షణం అంటే ఏమిటంటే దేని యొక్క విషయాన్ని నువ్వు చెబుతూ ఉన్నావు ఒకటి ఉన్నదనుకోండి దాంట్లో ఏవైతే ఉన్నావో ఇవి ఈ లక్షణం ఇంకో దాంట్లో ఉండకూడదు అప్పుడది లక్షణం అవుతుంది ఇప్పుడు బిగ్ అని వాడాడు అనుకోండి నువ్వు దేనికైనా వాడచ్చు బిగ్ మ్యాంగో బిగ్ పంప్ ఏదైనా వాడుకోవచ్చు బిగ్ నువ్వు ఇంకో దానికి వాడకూడదని కనుక అడ్జెక్టివ్ అనేటువంటి దాని విశేషణాన్ని ఎట్లయినా వాడుకోవచ్చు కాని లక్షణం మాత్రం అట్లా ఉండదు లక్షణం అనేటువంటిది ఆ మనస్సులో ఏదైతే ఉందో ఇంకొక ముడిపడకుండా దాన్ని కరెక్ట్ గా ఇవ్వగలిగి ఉండడం ఒకటి రెండవది దీని లక్షణం ఇది అని చెబితే అది మరొక కనపడకుండా ఉండాలి అదే లక్షణం అంటే ఇప్పుడు ఆకాశం అన్నా మనకు ఇప్పుడు లక్షణం ఏంటి ఆకాశానికంటే అవకాశ ప్రదాత్తురు ఆకాశహ అవకాశాన్ని ఇస్తూ ఉంది గనక ఆకాశము అకామిడేట్ చేస్తూ ఉంది గనక ఆకాశం ఈ లక్షణం ఎక్కడుందో చె ఇది ఆకాశ లక్షణం ఆకాశ లక్షణ కిమ్ ఏంది ఆకాశ లక్షణము అని అడిగాడు అనుకోండి ఏమిటండేని అవకాశ ప్రదాత్తురు ఆకాశహ అవకాశాన్ని ఇచ్చేటువంటిది ఆకాశము ఈ లక్షణం ఇంకెక్కడుందో చూపండి మీరు ప్రపంచంలో ఇంకేంటో లేదు పంచభూతాలు ఉండొచ్చు భూమిలో గాని అగ్నిలో గాని జలంలో గాని వాయువులో గాని ఈ లక్షణం లేనేలేదు అగ్ని అన్నిటి తనలో ఎక్కడ ఇముడుచుకోగలదు వాయువు ఎక్కడ ఇముడుచుకోగలదు వాయువు ఇముడుచుకోవాలంటే వాయువు అంతటా ఉండాలి వాయువు అంతటా ఉండేటట్లయితే మనోళ్ళు ఆక్సిజన్ తీసుకొని ర్యాకెట్లో పోవాల్సిన అవసరం లేదు అక్కడే ఆక్సిజన్ వచ్చి అక్కడ లేదని తెలుసుకొని ఇక్కడి నుంచి పట్టుపోతూ ఉండేది కాబట్టి వాయువు అంతటా లేదు పృథివీ అంతటా లేదు జలం అంతటా లేదు గ్రహంలో జలం ఉందా లేదా ఎందుకు పరిశోధన లేదు గనక ఉంటుందేమోనని లేనివి చాలా ఉన్నాయి గనక కాబట్టి ఒక చోట ఉండి ఒక చోట లేనిది అన్నింటినీ తనలో ఇమ్ముడుచుకోలేదు అన్నింటినీ తనలో ఇమ్ముడుచుకోవాలంటే పృథివీ ఎంత ఉండినా జలం ఎంత ఉండినా అగ్ని ఎంత ఉండినా వాయువు ఎంత ఎక్కడ ఉండినా ఎక్కడెక్కడ ఏవే ఉండినా ఇవన్నీ కూడా తనలో ఇమ్ముడుచుకొని అకామిడేట్ చేసుకునేటువంటి లక్షణం ఉంది గనక అవకాశ ప్రదాతు ఆకాశహ ఇది ఆకాశం యొక్క లక్షణం ఈ లక్షణం ఇంకో దాంట్లో లేదు క్లియర్ ఇది లక్షణం అంటే కాబట్టి మనసులో ఏ వస్తువైతే ఉందో అది సుస్పష్టంగా తెలియాలి అది కూడా అన్యము నుండి విలక్షణంగా ఉండాలి అప్పుడే అది లక్షణం అవుతుంది అన్యమైనటువంటి వాటి నుండి విలక్షణంగా ఉండాలి అంతేగాని ఈ లక్షణము ఇంకొకదాని లక్షణం కాకూడదు అయిందనుకోండి అది విశేషణం అయిపోతుంది గుణమైపోతుంది అంతేగాని లక్షణం అయ్యేందుకు అవకాశం లేదు అట్లాగే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది లక్షణం ఇప్పుడు మీకు అవకాశ ప్రదాప్తులు ఆకాశ అన్నప్పుడు ఆకాశంలో ఉండేటువంటి ఆ లక్షణం अवकाशाने लक्षण आकाशन उद अद मरक चोट लेते सत्यम ज्ञा अन अने, अने गुड़ ब्रह्म को लक्षण पदावी लक्षण विशेषणा कंक्षणालोट कवकाश लक्षणार्थ प्रधान विशेषणा लक्षणार्थ प्रधान विशेषणा విశేషణ ప్రధానా విశేషణ ప్రధానాని ఏవా నా విశేషణ ప్రధానాన్యేవా ఇది కేవలం విశేషణ ప్రధానంగా లేవి విశేషణంలాగా కనిపించిన లక్షణ ప్రధానంగా ఉన్నాయి లక్షణార్థ ప్రధానాన్ని నా విశేషణాని క్లియర్ అర్థమవుతుంది ఎందుకని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఎట్లాగైతే ఆకాశము అనేది నిర్వచించినప్పుడు ఆ లక్షణం ఇంకో దగ్గర లేదని తెలుసుకున్నారా మీరు అదే గనక ఇవి చూడండి విశాలమైన ఆకాశం అన్నావో డేంజర్ ఎందుకంటే ఆ విశాలం చాలా వాటిలో ఉపయోగిస్తాడు ఆయన హృదయం చాలా విశాలం అంటే ఎక్స్పెన్షన్ ఆర్టమ్ ఏందో ఆయన హృదయం చాలా విశాలం సముద్రం విశాలమైన వాడు కాబట్టి విశాలమైనటువంటి పదం చాలా వాటికి వాడుతూ ఉన్నాం అర్థమవుతుంది ఇప్పుడు చిన్న గది ఉండింది అనుకోండి ఆ పెద్ద గది బా విశాలంగా ఉంది చిన్న గదిలో నుంచి పెద్ద గదిలోకి వస్తే బా విశాలంగా ఉంది అక్కడి నుంచి డార్మెటరీ పోయినారనుకోండి బా విశాలంగా ఉంది అక్కడి నుంచి శృతి మందిలోకి వచ్చాము విశాలంగా ఉంది ఇంకా విశాలం అర్థమవుతుంది ఏది విషయాలని చెప్పలేము కానీ అదే ఆకాశలక్షణ చెప్పినప్పుడు అది ఇంకొక చోట మనకి ఎక్కడా కనిపించడం లేదు కాబట్టి ఇక్కడ సత్యం జ్ఞానం అనంతం అనేటువంటి మూడు కూడాను విశేషణాలుగా తెలుస్తూ ఉండిన యాక్చువల్గా ఈ విశేషణాలు కాదు ఎందుకని విశేషణం కనుకైతే ఒకటి మరొక దాని మీద ఆధారపడి ఉంటది అపెక్ష ఉంటుంది ఇక్కడ నిరపేక్ష అది ఏకైక విశేషబ్దరేక్ష అం జ్ఞానం ఏక అనంతం ఏకైక విశేషణ శబ్ద పరస్పరం నిరపేక్ష సత్యం ఇండిపెండెంట్ జ్ఞానం మీద ఆధారపడి లేదు నిరపేక్ష జ్ఞానం ఇండిపెండెంట్ సత్యం మీద ఆధారపడి లేదు అనంతం ఇండిపెండెంట్ దాన్ని ఒక్కటే తీసుకొని చెప్పాము అనుకోండి ఎన్ఎఫ్ సత్యం బ్రహ్మ అని సార్ అంటే సత్యం బ్రహ్మ జ్ఞానం భవతి జ్ఞానం బ్రహ్మ అనంతం భవతి అనంతం బ్రహ్మ సత్యం భవతి అట్లా కాబట్టి దేనికి సత్యం బ్రహ్మ ఎన్ఎఫ్ ్రహ్మన్ ఇస్ ట్రూత్ ఫినిష్ బ్రహ్మన్ ఇస్ నాలెడ్జ్ అయిపోయి కానీ ఇక్కడ అట్లా కాదు నీలం మహత్ ఉత్పలం అంటే ఒకదానికి ఒకటి దేన్ని తీసి లేదు నీలం తీసి అసలు పోతుంది మనకు కావాల్సిన వస్తువు అది కాకుండా పోతుంది సుగంధాన్ని తీసి కాకుండా పోతుంది ఇది కాదు దేనికి అదే ఇండిపెండెంట్ గా ఉన్నాయంటున్నాను నేను స్వతంత్రంగా ఉన్నాయి ఎందువల్ల లక్షణాలు కావడం వల్ల సత్యం బ్రహ్మ జ్ఞానం భవతి కాబట్టి విశేష శబ్ద విశేషణ శబ్ద పరస్పరం నిరపేక్ష కనెక్టెడ్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నైన్ బ్రహ్మ విషయం అట్లాంచండి సత్యం జ్ఞానం అనంతం ఈ మూడు లక్షణాలు ఏకైక ఏకహ ఏకహ ఇవి విశేషణ శబ్దాలు తెలుస్తున్నాయి మనకు అసలు వాస్తవంగా చెప్పంటే లక్షణాలే పోని విశేషణ శబ్దాలు అనుకున్నా కూడాను విశేషణం ఇప్పుడు కూడా నవ్వునికి తగులుకొని ఉండాలి కానీ అట్లా లేదు ఇది విశేషణ శబ్ద ఏకహ ఏకహ విశేషణ శబ్ద పరస్పరం నిచువలే పరస్పరం దీనికి అది దానికి అది అనే లేకుండా పరస్పరం నిరపేక్ష దాని మీద దీనికి అపేక్ష లేదు దీని మీద దానికి అపేక్ష లేనే లేదు ఇవి మరి దాంతో సంబంధం లేకుండా ఎట్లుండా సత్యం ఈస్ కనెక్టెడ్ బ్రహ్మన్ జ్ఞానం కనెక్టెడ్ టు బ్రహ్మన్ అనంతం కనెక్టెడ్ టు బ్రహ్మ సత్యం బ్రహ్మ మరి స్వామిజీ బ్రహ్మ సత్యం అయితే జ్ఞానం లేదా సత్యం బ్రహ్మ అంతి పోయితే ఆయన అనంతం కాదా జ్ఞానం బ్రహ్మ అనంతం అనంతం బ్రహ్మ సత్యం భవతి ఇప్పుడు తోటలో కలిపితే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇదర్థం అవుతుంది ఇప్పుడు లక్షణాన్ని ఇట్లా ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కలిపి ఒకే విషయాన్ని చెబుతూ ఉన్నాయి ఏకస్మిన్ విషయ తాత్పర్యం కాబట్టి సత్యం చెప్పినా పూర్ణంగా బ్రహ్మ పదార్థాన్ని గురించి మాట్లాడుతూ ఉంది జ్ఞానమైనా కూడాను బ్రహ్మ పదార్థాన్ని గురించి మాట్లాడుతూ అనంతం కూడా బ్రహ్మ పదార్థాన్ని గురించి మాట్లాడుతుంది ఎందుకంటున్నానంటే ఈ పదాలు ఇక్కడ ఉండయి వెరీ వెరీ అక్కడికి తీసుకురావడానికి మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా సత్యం అనేది మీకు తెలుసు మీకు తెలిసింది సత్యం కాదు జ్ఞానం అనేది మనకు తెలుసు మనకు తెలిసింది జ్ఞానం కాదు అనంతం కూడా మనకు తెలుసు మనకు తెలిసింది అనంతం కాదు ఇది అందుకోసంగా ఇదంతా జరుగుతుంది కాబట్టి పదయోహో పదానం అఖండార్థత పదయోహో ఈ పదాలు ఏవైతే ఉన్నాయో సత్యం జ్ఞానం అనంతం దీంట్లో అఖండార్థత ఖండం కాదు అఖండం అద్వితీయమైనటువంటి భావన నిండిపోయింది ఇది పదానాం సమానాధికరణ్యం మీకు మనం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా కటవంశత్తులు మరిచిపోయారా సమానాధికరణ్యం సమాన అధికరణాన్ని అంటే ఏకస్మిన్ విషయ తాత్పర్యం అంతే ఇంకేం ఒకే విషయం సమానాధికరణం అంటే సత్యం ఏం చెప్తుంది జ్ఞానం అదే చెప్తుంది అనంతం అదే చెప్తుంది దేని గురించి చెప్తున్నాయి మూడు కలిసి బ్రహ్మవుని గురించే చెప్తున్నాయి ఇది సమానాధికరణ్యం కాబట్టి సమాన క్లియర్ ఏమి టీచర్లు ఇట్లా ఉండారు ఏంటి పిల్లలకి ఏం చెప్పారు పదానం సామానాధికరణ్యం పదార్థయోహో పదానం సామానాధికరణ్యం మూడు పదాలు ఒకే విధంగా ఉన్నాయి పద అర్థయోహో పదార్థయోహో అఖండార్థత కాబట్టి ఒక్కొక్క పదాన్ని తీసుకోని గనుక దాని అర్థాన్ని చూచామనుకో అఖండం మళ్ళీ ఏది అఖండం బ్రహ్మే ఇది చాలా ఉండేలేండి శాస్త్రంలో తమాషగా ఉండదండి ఇప్పుడు చూడండి సకారహ శబ్దహ చూడండి సూత్రం ఇది మీరు ఒక చెప్పండి ఏదన్నా అక్షరం కూడా తెలియదు ఒక గుడి ప పకార శబ్ద పకార శబ్ద సకార శబ్ద ఇప్పుడు చూడండి తమాష ఇప్పుడు నేనేం చేశాను చెప్పండి మీరు మీకేమనిపించింది అక్షరమా శబ్దమా అనిపించింది సకార శబ్ద సకారం అనేది అక్షరం అది స శాస్త్రం ఏమంటుందంటే ఇక్కడ సకార శబ్ద ఫ అనేటువంటిది అక్షరం ఫ అక్షరం కదా అవునా ఇప్పుడు చెప్పండి ఎందు చెప్పండి ఇప్పుడు అక్షరం అన్నారు అనుకోండి మీరు ఏం చెప్తారు ఇప్పుడు మీరు చెప్తారు ఓహో రెండు పెదవులు కనిపాడు కనుక స్వామీజీ పా అని ఉంటాడు సా అనిగా అనుంటే అనుకోని మీరన్నది పా స్వామి అన్నారు అనుకోండి నేను మా నేనన్నది మా పా కాదు నేను అన్నది మా చూచావా రెండు పెద్దవారు కలిసే కనుక పా అని నువ్వు అనుకుంటే రెండు పెద్దవారు కలిసే మా బా క్యా ఇప్పుడు సకార శబ్ద అంటే అక్షరత్వం శబ్దత్వం ఇది తమాష అందువల్ల ఏమంటాడంటే సూత్రం సకార శబ్ద అక్షరత్వం ఉంది శబ్దత్వం ఉంది శబ్దం లేకుండా అక్షరత్వం ఉండదు శబ్దమే ఉండింది అనుకోండి ఇదే అక్షరం కాబట్టి అక్షరత్వం శబ్దత్వం అక్షరత్వం శబ్దత్వం పదార్థండి అక్షరత్వం శబ్దత్వం అక్షరత్వం శబ్దత్వం అక్షరత్వం లేదా అందువల్ల సకార శబ్ద ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు అక్షరత్వం ఏది తెలియజేస్తా ఉందో శబ్దం కూడా అదే తెలియజేస్తా ఉంది స చూడండి తమట్టు చూడండి పామ్మంట ఉండమంట పా అన్నాం అనుకోండి ఇప్పుడు అక్షరానికి పోతా ఉంటాడా శబ్దానికి పోతా రెండు సకార శబ్ద కాబట్టి అక్షరత్వం ఉంది శబ్దత్వం ఉంది చూసావా కాబట్టి అక్షరం తీసుకున్నా అఖండార్థం శబ్దము తీసుకున్నా అఖండ అర్థం అక్షరం చూడండి పో శబ్దం పో రెండు ఉండమని మాత్రం కానే కాదు రెండిట్లో ఏ ఒక్కటి కూడా ఉండమని కానే కాదు పో అక్షరం పో శబ్దం పోని అక్షరం శబ్దం ఏంటి పోదానికి అక్షరం ఏంటి పో అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి అక్షరత్వం శబ్దత్వం రెండుగా కనిపిస్తూ ఉండిన అఖండార్థాన్ని సూచిస్తా ఉండయి నువ్వు అక్షరాన్ని తీసుకున్నా అఖండార్థమే పొమ్మని శబ్దాన్ని తీసుకున్నా ఏమి శబ్దం చేశాడండి పోవో అన్నాడండి నువ్వేం చేస్తున్నావు పోతున్నావు ఏం అక్షరం పలికాడండి పోడండి ఏమవుతున్నావు పోతున్నావు ఆయన ఏమన్నాడండి సత్యం అన్నాడండి అదేంటండి బ్రహ్మండి జ్ఞానం ఏంటండి బ్రహ్మండి అనంతం ఏంటండి బ్రహ్మండి అఖండార్థియర్ ఎనీ డౌట్ పైగా ఎందుకు అఖండార్థత వచ్చిందంటే ఆ రెండింటిని అక్షరత్వాన్ని ప్లీజ్ నేను చూడండి అక్షరత్వాన్ని శబ్దత్వాన్ని ఈ రెండింటిని గ్రహించేది ఎవరు ఎవరు గ్రహిస్తా ఉండరు గ్రాహ్యత్వం ఎక్కడా ముక్క కన్నా శ్రోత్రేంద్రియ గ్రాహ్యత్వం అస్థింద్రియ గ్రాహ్యత్వం అస్థి కాబట్టి శబ్దత్వం అక్షరత్వం వచ్చిన రెండు అఖండార్థాన్ని సూచిస్తా ఉండే ఎందుకో తెలుసా రెండింటి గ్రహించేది ఒకటే ఉంది దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పా అన్నప్పుడు శబ్దాన్ని చెవి గ్రహించి అక్షరాన్ని గనక ముకు గ్రహిస్తే అప్పుడు మళ్ళీ అఖండార్థత రాదు ఇది సామానాధికారా మళ్ళీ కనుక ఎప్పుడైతే అక్షరం పలికావో అక్షరత్వం రెండు కూడాను ఒక శ్రోత్రేంద్రియానికే అందుతూ ఉన్నాయి శ్రోత్రేంద్రియ గ్రాహ్యత్వం అస్థి అఖండార్థత ఇది ఆ అది సకార శబ్ద ఇప్పుడు అర్థమైందే ఇప్పుడు మీకు సత్యమైన అఖండ అర్థాన్ని బ్రహ్మాన్ని సూచిస్తా ఉంది జ్ఞానమైన ఏకైక ఏకహ దేనికదే విశేషణ శబ్ద పరస్పరం నిరపేక్ష దీని మీద దాదా ఆధారపడి కాదు దాని మీద దీని ఆధారపడి కాదు బ్రహ్మ శబ్దేనా సంబద్యతే సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ స్వామీజీ అలాంటప్పుడు ఒక పని చేస్తే పోలేదని అసలు ఈ లక్షణం లేకుండా బ్రహ్మ అని చెప్పేస్తే పోలేదని అది తమాషద్ అసలు లక్షణాలు ఎందుకు స్వామీజీ బ్రహ్మ మీద ఆపునతిపరం అయ్యా బ్రహ్మ ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అట్లాంటి ఇట్లాగే ఉంటాం లక్షణం లేకుండా తెలిసే అవకాశం లేనేలేదు సరే సత్యం జ్ఞానం అనంతం ఈ లక్షణం ఎందుకు చెప్పాల్సి వచ్చింది తమాషదోడిని ఇప్పుడు బ్రహ్మవుని గురించి చెప్పాలి కొద్ది ఇంపార్టెంట్ భాగం ఏంటంటే తెలిసిన పదాలతో చెప్పాలని తెలియని పదాలతో చెప్పాల ఇది బాధ ఏం తెలిసి తెలిసిన పదాలు మనకు ఏది బ్రహ్మ తెలిస్తే కదా ఎక్కడుంది ప్రపంచంలో బ్రహ్మ బ్రహ్మలక్షణం ఎక్కడుంది ప్రపంచంలో ఏ పదం అది చెప్పండి పింజరి గంజరి ఇది తెలియని పదం కంజలహా తెలియని పదం దీంట్లో చెప్పాం అనుకోండి పదమే తెలియదు కనుక అర్థం తెలియదు తెలిసిన చెప్పాలి ఏవైతే మనం చూచామో మన మనసులో నుంచి ఆ పదాల నుంచి చెప్పాలి ఎదృశ్యం దృశ్యం బోలో నిషేధత్వాత్ ఏదైతే నీకు తెలుసో తన్నషం కాదు నిషేధత్వాత ఇక్కడ నేను మీరు ఎందుకు జ్ఞాపించానంటే నాకు అది జ్ఞాపకం రాగ్ కాదు యదృశ్యం తన్నత జ్ఞాపకం రాగ్ కాదు త్ నిషేధ్యతే అది నిషేధింపబడతా ఉంది నిషిధ్యతే నిషేధం ఎందుకు తెలుసా నిషేధం నీకు ఏదైతే తెలుసో అది బ్రహ్మం కాదు అందుకని కదా కూర్చోను నువ్వు బ్రహ్మం అంటే ఏమిటని ఇక్కడొచ్చి ఏదో తెలుసు నీకు తెలిసిన పదం ఏదో చెప్పు స్వామిజీ పదం బ్రహ్మం అని చెప్పండి అస్విన్లోకే బ్రహ్మ వస్తువే అర్థం కావడం లేదు ఇది బ్రహ్మ వస్తువు అనేది పదం అంటే నేను చెప్పేది కాఫీ అనేది ఇక్కడ ఉంది కనుక కాఫీ అనే పదం ఉంది బ్రహ్మేది అందువల్ల తెలియని పదంతో చెబితే అర్థం కాదు అనంతమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని మనకు తెలియని పదాలతో కనుక చెబితే అర్థం కాదు తెలిసిన ఫలాలతో చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకని అవి అడిక్యురేట్ గణేష్ నిషేధమే గనక ఇప్పుడేం చేయాలి ఎట్లా చెప్పాలి అందువల్ల మనవాళ్ళు ఎతో వాచో నివర్త అప్రాప మనసో ఎక్కడికైతే మనసు పోయి వాకులు పోయి తిరిగి రా అది బ్రహ్మము ఎందుకని చెప్పలేం గను ఇంకా ఆ తర్వాత ఇంకే వచ్చేసాయి నాయన బ్రహ్మం మాటలకు అందనేది అని ఏదేంతో చెప్పింది ఎందుకయా ఇదంతా కన్ఫ్యూషన్ అందువల్ల మాటలకు అందని మాటలకు అందకపోతే వేదం అంతా వేస్ట్ అందుతుంది అదే తమాషా అందుద్ది ఆ లక్షణ శాస్త్రం తెలిసి చెబితే అందుద్ది ఎందుకు అందుదు అందకపోతే ఎందుకు ఇదంతా దక్షిణామూర్తి స్వరూపం అది అంతే దక్షిణామూర్తి మౌనంగా బోధించాడు ఈ స్వామీజీ జ్ఞానం లేదు కనుక ఒకటే మైక్ పెట్టుకుని అరుస్తా ఉన్నాడు ఇదో మళ్ళీ అది కాదు నేను మౌనం కూర్చో మీరందరూ రావడం కూర్చోవడం మీకు ఆకలి వేయడం మీరు లేచిపోవడం నాకు ఆకలి వేస్తున్నా లేచిపోవడం ఇంతేనా జ్ఞానం చెప్పండి కాదు మౌనంతో జ్ఞానం కలిగేటట్లయితే ఇంత శాస్త్రం దేనికి పద్నాలుగు సంవత్సరాల నుంచి వింటున్నా చెప్పింది చెప్పనట్టు చెప్తూ ఉంటే విన్నది విన్నట్టు మర్చిపోతున్నారు కదా మరి ఇద ఎందుకు వచ్చినట్టు చెప్పండి అందువల్ల మాటలకు అందనిదని కాదు శాస్త్రం సాంప్రదాయకంగా బోధించాలి శాస్త్రీయంగా బోధించాలి ఎట్లా బోధిస్తే శిష్టాచార సంప్రదాయంలో అర్థమవుతుందో అట్లా బోధిస్తే అర్థం అవుతుంది మాటలకు అందనిది అంటే వేదమేందుకు చెప్పింది ఆ విషయం కాబట్టిని మాటలతో చెబితే అర్థం కాదు తెలిసిన మాటలతో చెబితే ఉపయోగం లేదు అందువల్ల తెలియని మాటలతో తీ ఎట్లాగూ ఉపయోగం లేదు తెలిసిన తీ వాటిల్లోనే చెప్పాలి చూడండి తెలిసినీ కూడా నిషిధ్యతే అంత నిషేధమే అందువల్ల తెలిసిన వాటిల్లో కూడాను ఏ పదము అప్రప్రియేట్ గా చక్కగా నిర్దేశించగలదో దగ్గరగా సమీపంగా అటువంటి పదాన్ని తీసుకుని చెప్పాలి ఆ చెప్పడంలో పదాన్ని వివరించడంగా జరిగేది ఆ పదంలో ఉండే లోపం పోతుంది ఆ పదంలో లోపం ఉంటుంది చూపిస్తాను ఇప్పుడు సత్యంలో లోపం ఉంది లోపం పోయి నీకు జ్ఞానం మిగులుతుంది